అక్కడే అప్పుడే సమస్య ప్రారంభమైంది తన గురించి చూడండి మీ ఎదురుకుండా ఉండే దాని పేరు పరాక్ మీ మీ లోపల మీ గురించి అను ఏదైతే ఉంటుందో దాన్ని ప్రత్యక్ రెండే ఉంటాయి ప్రత్యక్కు పరాక్కు నేను ప్రత్యక్ నేను కానిదంతా కూడా పరాక్ ఇప్పుడు ఈ దేవుడు అనేవాడు వీడు ప్రత్యక్క పరాక్క ఆ మీమాంస తర్వాత వస్తున్న ముందు ఈ ప్రత్యక్ పరాక్ సంగతి తేల్చండి నేను అనేది ప్రత్యక్క ఎందుకంటే అక్క అనేది కూడా ఒకరికి అక్కలా కనపడుతుంది అది అంచు గతవు అనే ధాతువు నుంచి వచ్చింది అంచు గతవులో నకారం పోతుంది ఉపధా లోపం వచ్చి మళ్ళీ చోక్కు అక్క అవుతుంది ప్రతి అంటే వెనక్కి పరా అంటే బయటకి పరాక్ అంటే మీరు బహిర్ముఖంగా ఉన్నప్పుడు ఆ జగత్తంతా కూడా ఇంద్రియగోచరమయ్యే జగత్తు పరాక్ అవుతుంది ఇంద్రియగోచరమయ్యే దాంట్లో నామరూపాలు ఇంద్రియగోచరం అవుతాయి పరాక్లో కూడా తత్వాలు ఉన్నాయి తృతులుయుక్త బాయ్ ఆకాశములు తత్వములు మీరు ప్రత్యక్ష చూసుకుంటే నేను ప్రత్యేక అంటే తన గురించి ది మోస్ట్ రియాలిటీ ఆఫ్ ది ఇండివిజ్యువల్ అంటారు ఇంగ్లీష్లో మనిషి వ్యక్తి యొక్క అంత అంతఃసారమైన తత్వము అయితే చెప్పాలి నామరూపాలు పెట్టకూడదు ఎందుకంటే దాని పేరే తత్వం అంటున్నాం కనుక నామరూపాలు పెట్టకూడదు ఇప్పుడు దేహానికి అనేక నామరూపాలు ఉంటాయి కులము వర్గము వర్ణము గోత్రము పుట్టుక తేదీ దాన్ని బట్టి రాశి నక్షత్రము ఇవన్నీ కూడా నామరూపాలే దేహాన్ని బట్టి ఇవన్నీ కూడా అన్ని నామరూపాలే అవి ఏవి తత్వంలోకి రావు ఇప్పుడు ఎవడైనా వచ్చి నాదేమో మూలా నక్షత్రం అన్నాడు కూడా ఆ తత్వం ఏం కాదు మూలా నక్షత్రం తత్వం ఏమిటి అక్కడ పుట్టిన తేదీనాడు ఉన్న నక్షత్రం తత్వం ఏం కాదు నామరూపాలు నాది సింహరాశి అన్నాడనుకోండి అది నామరూపాలే అయితే ఇంకా నామరూప మేము ఫలానా గోత్రం అన్నాడు అది నామరూపమే మేమేమో పంజాబీ వాళ్ళ మద్రాసీ వాళ్ళ అది నామరూపమే మొగ ఆడ అది నామరూపాలే అసలు నామరూపాలు కాంతి అవనోహాలు ఉందా మనిషి తన గురించి అనుకునే సర్వము నామరూపములే తత్వమును తెలుసుకోవడం తర్వాయే కాబట్టి తన గురించి తన స్వరూపమేమి నామరూపాలు కాకుండా తన స్వరూపమేమి దాని పేరు ప్రత్యక్తత్వము ఈ ప్రత్యక్తత్వాన్ని పరాక్తో అంటే అనాత్మ పరాక్ అంటే ఎక్స్టర్నల్ దానితో కలగాములగం చేయకుండా స్పష్టంగా తెలుసుకోవటం పేరే వివేకము ప్రత్యక్ తత్వ వివేకము తత్వ అన్నప్పుడు ఒక తా రాయకూడదు మొదటి తా అనట్లేదు నేను రెండో తా ఒక తా రాయకూడదు తత్వ అన్నప్పుడు దాన్ని విడతిస్తే తత్ తత్వా ఎన్ని తాలు వచ్చాయి రెండు వచ్చాయి మొదటి తా లక్షణం నేను రెండో లక్షణంలో స్పెల్లింగ్ ఏమిటి రెండో అక్షరానికి తకార తకార వకార అకారములు ఓకే త త అండ తత్వ ఒక తాళతో రాయకూడదు కాబట్టి ప్రత్యక్ తత్వ వివేకము తత్వ తత్వ అంటే నామరూపముల యొక్క అధ్యారూపములేని స్వరూపము అది తత్వము ప్రత్యక్ తన యొక్క ప్రత్యక్ అంటే తాను తాను సెల్ఫ్ సో తన యొక్క నామరూపముల అధ్యారూపములేని తత్వం ఏదైతే కలదో దానిని పరాక్గా ఉండేటువంటి దేహాదులు దేహం కూడా పరాక్కే కనపడుతోందిగా కంటికి కనపడుతోంది తెలుస్తోంది కాబట్టి దేహం కూడా పరాక్కే కాబట్టి పరాక్తోటి కలగాపలవి చేయకుండా చక్కగా విడదీసి తన తత్వాన్ని తాను స్పష్టముగా తెలియుట ఇది టాపిక్ ప్రత్యక్ష వివేక ఇప్పుడు ఆ టాపిక్లో మొదటి శ్లోకం ఈ పుస్తకాలు ఈ పుస్తకమే మీ దగ్గర ఉండాలనే రూలేమీ లేదు ఈ పుస్తకం ఉంటే మీరు తీసుకోండి కాపీలు అందరి దగ్గర సంతోషం ఇది కాకుండా ఇంకా ఏవైనా పుస్తకాలు మీ దగ్గర ఉంటే కూడా తెచ్చుకోవచ్చు రామకృష్ణ మిషన్ వల్ల పుస్తకం మంచి పుస్తకం అయితే మొదటి శ్లోకంలో తప్పుంది రామకృష్ణ మిషన్ మొదటి శ్లోకంలో తప్పుందే దిద్దుకోవాల్సి ఉంటుంది మీరు దిద్దుకుందురు కానీ మిగతా శ్లోకాల్లో తప్పులు ఏమున్నాయో నేను చూడదు నాకు మొదటి శ్లోకంలో తప్పు స్పష్టంగా కనపడింది దట్ హ్యాస్ టు బి కరెక్ట్గా ఆ పుస్తకం బాగుంటుంది రామకృష్ణ మిషన్ పుస్తకం చాలా బాగుంది ఆ తప్పు ఒక్కటి దిద్దుకోవాల్సి ఉంటుంది తెలుగులో ఉన్న పుస్తకం మాత్రమే చెప్తున్నాను సంస్కృతంలో ఇంకా ఏవో పంచదశ పుస్తకాలు ఉన్నాయి అది కూడా ఇలాంటి పుస్తకం ఒకటి చౌఖంబవాళ్ళ సంస్కృత పుస్తకం ఉంది దీంట్లో చిన్న వ్యాఖ్యానం కూడా ఉన్నది రామకృష్ణ అని వ్యాఖ్యానం సంస్కృత వ్యాఖ్యానం మీకు సంస్కృత వ్యాఖ్యానం కూడా చదువుకునే ఉత్సాహం ఉన్నప్పుడు ఈ పుస్తకం కూడా ఉపయోగపడుతుంది ఇది కాక ఇంగ్లీష్లో పంచదశ మీద పుస్తకం చూశాను నేను అది కూడా బాగానే ఉంటుంది అంటే సంస్కృత శ్లోకము ఇంగ్లీషు అనువాదము ఇలాంటి పుస్తకాలు ఎవో ఉన్నాయి మీకు ఏ పుస్తకం ఉన్నా సరిపడుతుంది ఇదైతే సంగ్రహరూపంగా ఉంటుంది అదైతే మధ్యలో కొన్ని శ్లోకాలు స్కిప్ అవుతూ ఉంటాయి అది మీరు గమనించాల్సి ఉంటుంది దా ఓన్లీ డిఫరెన్స్ ఇప్పుడు మొదటి శ్లోకం ఇంకొక్కసారి అందాము ఈసారి అనేప్పుడు మొత్తం లైన్ అంతా అనాల్సిన నమ శ్రీ శంకరానంద గురు పాదాంబు జన్మనే సవిలాస మహామోహగ్రాహగ్రాసైక కర్మణే రామకృష్ణ మిషన్ తెలుగు పుస్తకం ఎవరి దగ్గరైనా ఉందా ఉన్నట్లయితే దాంట్లో మీరు దిద్దుకోవాల్సి ఉంటుంది అది మొదటి శ్లోకం ఆ మిస్టేక్ని ఈ పుస్తకంలో ఉన్నట్టుగా చూసి దిద్దుకుంటే బాగుంటుంది పాదాంబు ఏదో ఉంది సంథింగ్ ఈజ్ ఉన్నాం నా కంటికి ఎందుకున్నావు తప్పు ఉన్నట్టు అనిపించింది ఇది కాదు తెలుగులో ఉంది పదాంబు యుగ్మానం ఏదో ఉంది ఎందుకు ఏముంది పదాంబు ఉందా మరి నేనే పుస్తకం చూశాను తప్పుందని నాలుగు సార్లు అన్నాను అయ్యయో తప్పు లేని సందర్భంలో తప్పు ఉందన్నానా ఈ పుస్తకం కాకుండా ఇంకేదో పుస్తకం చూసి ఇది తప్పు లేదు ఇది తప్పు లేదు కరెక్ట్గా ఉంది ఇది తప్పు లేదు ఇంగ్లీషు ఏదో చూసి తప్పు ఉందని భ్రమపడ్డా లేకపోతే జెట్లాగ్లో ఉన్నానండి ఇంకో శ్లోకం ఎక్కడో చూశాను రామరామ తప్పు లేని తప్పు ఉందని అన్నాను క్షమించండి సో వెరణా ఇప్పుడు పదచ్చేదని చెప్తాం శ్లోకానికి పదచ్చేదంతో పెద్ద ఏం లేదు పెద్ద పెద్ద పదాలు అవన్నీ అయినా ఒకసారి ఉందాము నమ శ్రీశంకరానంద గురు పాదాంబు జన్మనే సవిలాస మహామోహగ్రాహగ్రాసైక కర్మణే నమ అంటే నమస్కారం ఎవరికి నమస్కారం చేస్తున్నారంటే గురువు గారు అంటే విద్యారంజస్వామి యొక్క గురువులు శ్రీ శంకరానంద అయి ఉంటారు ఊరికే పేరే మనకి తెలుస్తుంది ఇదేమో హిస్టరీ గురించి తెలుసున్నది లేదుగా సో శ్రీ శంకరానంద అని ఆయన ఒక మహాత్ములు ఆయన విద్యారంజస్వామి యొక్క గురువులు సో బహుశా శృంగేరీ పీఠంలో పరిశోమేమో మనకు తెలియదు వాళ్ళ లిస్టులో ఉంటే ఆ విద్యాశంకర ఏదో అంటారు సో శంకరానంద ఆయన పేరు ఆయన గురువు గారు ఆయన పేరు ముందు శ్రీ అని ఈయన పెట్టుకున్నారు ఆయన శంకరానందని పేరు పెట్టుకున్న గురువు గారిని శ్రీ అని అంటారుగా శ్రీ శంకరానందులు ఆయన గురువు కవి శ్రీ శ్రీ శంకరానంద గురువులు వారి పాదాలకి దండం పెడుతున్నారు కాబట్టి గురువు యొక్క పాదములు పాదములు పద్మముల వంటివి అది మామూలు కవులకి పాదములు పద్మముల పాదములను పద్మములతో పోలుస్తారు అన్నింటినీ పద్మంతో పోలుస్తారు పాదానికి పద్మమే చేతులు పద్మమే ముఖము పద్మమే కళ్ళు పద్మమే అన్నీ పద్మమే ఎందుకంటే పద్మము అందమైన పుష్పము తర్వాత పద్మానికి విశిష్టత ఏమంటే అది మకిలి అవదు మురికి అవదు ఎప్పటికీ స్వచ్ఛంగానే ఉంటుంది ఆ విధంగా ఎవరి అంతఃకరణము ఎన్నటికీ మకిలీ లేకుండా స్వచ్ఛంగా ఉంటుందని ఒక సూచన అందుకోసం పద్మంతో పోలుస్తారు మామూలుగా ఈ దేవతల ఫోటోలన్నింటిలోనూ పద్మంలో నిలబడ్డట్టు వేసేస్తారు బొమ్మ బొమ్మ వేసేవాడు మరి ఇంకెలా వేస్తాడు అలాగే వేస్తాడు దాన్ని బట్టి మీరేమో ఆ లక్ష్మీదేవి గారేమో ఎప్పుడూ పద్మంలో నిలకడి ఉంటారని అనుకోకూడదు అలా ఉంటారా దాని దాని అర్థం అదే మరి నేను చెప్పేది పురాణాల రూబిలో కూరుకుపోవడం అంటే దీని పద్మము అంటే అది ఒక పవిత్రతకు స్వచ్ఛతకు గుర్తు పద్మంలో పుట్టాడు అంటే దాని అర్థం అది సో భగవద్గీతలో కమల జన్మ కమల జన్మనే ఉంది కమల సంభవాయ అనేది ఉంది పదకొండో అధ్యాయంలో అక్కడ శంకరుడు భగవద్పాదుడు పద్మం అంటే అసలు మామూలుగా మీ చెరువులో ఉండే పద్మం అనుకుంటారేమోనని దానికి ఆయన సింబాలిక్ మీనింగ్ రాశారు ఒకే చోట మొత్తం భగవద్గీతలో సింబాలిక్ మీనింగ్ రాసిన సందర్భం ఒకే చోట శ్లోకం ఉంది అదానికి ఆయన రాశారు ఎనీవే సో పద్మంతో పోల్చుట అంటే వారు గురువులు చాలా పవిత్రమైనంతఃకరణము కలవారని అభిప్రాయం అది ఒక అభిప్రాయం రెండవది కవులు పాదములను పద్మములతో పోలుస్తారు అది కవి సంప్రదాయం కవి యొక్క హృదయం అలాగే ఆలోచిస్తుంది అందమైన పాదములు అనడానికి బదులు పద్మము వంటి పాదములు అంబుజన్మ అంటే పద్మం అంబుజన్మ అంటే నీటి పుట్టేది నీటి ఎందు కానీ పద్మం అని అర్థం రూఢి సో యోగ రూఢి అంటారు అంటే దానికి ఒక విత్పత్ర్థం ఉన్నప్పటికీ అర్థం ఫిక్స్డ్గా ఉంటుంది సో అటువంటి పాదపద్మము కొరకు నమస్కారము ఇప్పుడు నమ అంటే చతుర్థ విభక్తే ఉండాలి అంటే చతుర్థ విభక్తైనా ఉండాలి లేకపోతే ద్వితీయా విభక్తైనా ఉండాలి ద్వితీయ విభక్తి ఎక్కడైనా దాని గురించి మీరు ఇబ్బంది పడాల్సిందేం లేదు ఉంటే చతుర్థ విభక్తి వస్తుంది లేకపోతే ద్వితీయ విభక్తి వస్తుంది నమశ్రీ శంకరాచార్యం అన్నారనుకోండి తప్పేం కాదు నమశ్రీ శంకరాచార్యాయ పెర్ఫెక్ట్ నమ శివాయ మీరు విన్నదే కాబట్టి పాదాంబు జన్మనే చతుర్థి అది ఎటువంటి పాదము అంటే సవిలాస మహామోహగ్రాహగ్రాసైక కర్మణే ఆ గురువు యొక్క పాదములు ఒకే పనిని చేస్తూ ఉంటాయి ఏకకర్మణే ఒకే పని చేస్తాయి ఇన్ని పనులు చేయడం ఎవళ్ళైనా ఇన్ని పనులు చేస్తున్నారంటే స్థిరం లేదనమాట మనిషికి కదా అన్ని వన్లు చేస్తున్నాడంటే ఇంకా స్థిరం లేదు ఒక ఆయన గోశాల ప్రారంభం చేశారు గోశాల చాలా ఉత్సాహంతో ధనాన్ని పొంగేసి గోశాల ప్రారంభం చేశారు ఏదో ప్రారంభించినప్పుడు నాలుగో ఐదో గోవులు ఉన్నాయి ఇప్పుడు తొమ్మిదో పదో గోవులయ్యాయి రెండేళ్ళో మూడేళ్ళు నడిచింది గోశాల ఆయన ఓ రోజు పాఠానికి వచ్చారు మామూలుగా పాఠానికి ఇంకా గోశాల నడుపుతుంటే పాఠం ఏమిటి ఇంకా కానీ మొత్తం మీద దారి తప్పి ఓ రోజు వేదాంత పాఠాలకు వచ్చారు వచ్చి పాఠాలు అయిపోయినట్టు నేను నేను ఆవేళ పాఠం ఏంటంటే ఆత్మ చైతన్యం పాఠం అంతర్జ్యోతి అనేది చైతన్యం మీద పాఠం గంట సేపు అదే పాఠం ఆత్మ చైతన్యం అంతా అయిపోయిన తర్వాత ఆయన నా దగ్గరికి వచ్చి ఏమంటే ఒక హాలు ఒకటి కట్టి ఈ ఆ హాలుకి చైతన్య సభ అని పేరు పెట్టి అక్కడ ఆత్మ చైతన్యం గురించి ఎవరి చైతన్ లెక్చర్ ఇప్పించి ప్లాన్ వేస్తున్నాను నేను అని చెప్పారు ఆయన అంటే నేనన్నానంటే గోశాలకు అప్పుడే అప్పుడే గోశాల తలముత్తిందనమాట అంటే గోశాల మీద ఇంట్రెస్ట్ అప్పుడే పోయిందనమాట అని అందామని పోల్ని ఆయన అలా అంత నిరుత్సాహపరచరు ఎందుకని అనలేదు నేను అన్నాను చైతన్య సభ అక్కర్లేదండి పాఠం చెప్పిన వాళ్ళు చెప్పుకుంటారు వినేవాళ్ళు వింటారు దీనికోసం ఇప్పుడు కొత్తగా మీరే హాల్ కట్టక్కర్లేదు ఇప్పుడు నేను పాఠం చెప్పి మన ఇద్దరం వస్తున్నది హాలేగా ఇంకో హాలక్కర్లేదు చెప్పి వాడేవడూ లేడు మీరు ఇవాళ అసలేరు ఇంకో హాల్ ఒకటి కట్టడం ఎందుకు అని నేను అని ఊరుకున్నా కానీ నా మనస్సులో అనిపించింది అప్పుడేసారికి గోశాల మీద కొంచెం విసుగు కలిగినది అని అనిపించింది ఇదంతా ఎందుకు చెప్పానంటే ఆ నిష్ట అనేది చాలా అవసరం వేదాంతంలో ఇంక మళ్ళీ వేదాంతంలోకి వచ్చాక ఇంకొక దాంట్లోకి వెళ్ళక్కర్లేదు వేదాంతం అంటే ఇంకా వేదాంతమే ఇంకా ఆ జీవితానికి అంతే అది ఫైనల్ అది మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇక్కడి నుంచి ఇంకో చోటకి జంపు చేయటాలు అలా ఉండవు సో ఏక కర్మనే గురువు యొక్క పాదము అంటే గురువు గారనే అర్థం ఒకే పని చేస్తారు ఆయన ఆ గురువుగారు ఒకే పని చేస్తారు ఆయన పాదములు ఒకే పని చేస్తాయి అంటే అర్థం ఆయన్ని ఆశ్రయిస్తే మనకి ఆ ప్రయోజనం సిద్ధిస్తుందని అభిప్రాయం ఏమిటా పని గ్రాస మృంగివేలుట అనే పని చేస్తారు ఆయన ఆయన పని చేస్తాయి మింగేయడం గ్రాస అంటే కబలాన్ని మింగినట్టు మింగేయడం దేన్ని మింగేస్తారు గ్రాహ అంటే మొసలి మొసల్ని మింగేస్తారు అంటే మొసల్ని నశింపజేస్తారు అని అర్థం ఏమిటి ఆ మొసలు ఏమిటో తెలుసునండి మోహము మోహమే మొసలి గజేంద్ర మోక్షంలో మొసలి మోహమే ఈ గజేంద్ర మోక్షం పాఠం చెప్పేవాళ్ళు వినేవాళ్ళు ముందు అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే గజేంద్ర మోక్షం ఈజ్ నాట్ హిస్టారిక్ ఇట్ ఈజ్ ఇట్ ఈజ్ నాట్ అబౌట్ సమ్ హిస్టరీ థింగ్ ఇట్ ఈజ్ ఇట్ ఈజ్ సింబాలిక్ అక్కడ ఏనుగు జీవుడు సో జీవనపు టోలము నంబడి మోహ మహామోహ అంటూ బొమ్మ పొద్దున గారి పద్యం ఒకటి ఉంటాయి ఈ జీవనం అనే బతుకుదిరువు అనే ఈ యుద్ధంలో పడి మహామోహము అనే మఠరి మొసలి పట్టుకుంటే కాల్ని ప్రాణాంతకం అయిపోయి ఉన్నటువంటి వాడు జీవుడు ఎవడైతే ఉన్నాడో ఆ జీవుడికి ఈ ఏనుగు గుర్తు ప్రతీక సింబల్ అని బొమ్మరు పోతన గారు స్వపదంతో చెప్పాడు ఆయన వాచ్యం చేసి వీడు చెప్ప అలా చెప్పకపోతే వీడు అర్థం చేసుకోకుండా ఏనుగని దాని వెంటబడతాడేమోనని ఏనుగనుగని అంటున్నామయా ఇది ఏనుగంటే ఇదే మోహానికే ఏనుగని పేరు మోహ మోహం కాదు జీవుడు ఏనుగు ఈ మొసలి మోహము మహామోహం అంటే ఎక్కడో తెలుసుందండి మహామోహం అంటే కలెక్టివ్ మోహం ఇప్పుడు మీరు మహామోహాన్ని చూడాలనుకుంటే ఒక పెద్ద పెళ్లివారి ఆ వీరి పందిట్లోకి వెళ్తే మీకు మహామోహం దర్శనమిస్తుంది మహామోహం ఎందుకంటే అందరూ కూడా ఖరీదైన వస్త్రాలను ధరించి కొన్ని స్త్రీలైతే ఏదో కొంత ప్రకృతి సిద్ధం అవు కొంచెం కూడా పురుషులు కూడా అదే బేషరం పన్నట్టుగా ఖరీదైనటువంటి ఎవేవో వస్త్రాలు రంగురంగుల వస్త్రాలు ఇంత పొడుగు పండువాలు ఎవేవో ధరించి ఉంటారు పురుషులు కూడా స్త్రీలు సరే చెప్పనేక్కర్లేదు ఆభరణాలు ధరించి ఉంటారు స్త్రీలు ఎల్లరూ ధరిస్తారు కానీ అవసరాన్ని మించి ధరిస్తారు అది దట్ ఈజ్ ది ప్రాబ్లం అంటే పురుషులు కూడా ఎవేవో అలంకారాలు అవి చేసుకుని ఉంటారు తర్వాత అక్కడ ఏదో మైకొకటి పెట్టేసి పిచ్చిపాట్లన్నీ ఎవడు ఎవడు పలికిని ఇంకొకటికి వినపడకుండగా హై లెవెల్ ఆఫ్ నాయిస్ ఉంటుంది దాన్ని కొంచెం తగ్గిద్దామనేటువంటి ఆలోచన అక్కడ ఉన్నవాడు ఎవరికీ ఉండదు వెయ్యి మంది ఉంటారు అరే ఆ మైక్ కొంచెం తగ్గించరా నా మాట వాడికి వాడి మాట నాకు వినపట్టలేదని చెప్దామనే వివేకం ఎవరికీ ఉండదు మహావ్యామోహంలో పోతూ ఉంటుంది అది తర్వాత భోజనాలు దీంట్లో ప్రీ డయబెటీక్ ఎంతమంది ఉన్నారో మీరు లెక్కేస్తే మోర్ దాన్ ఫిఫ్టీ ప్రీ డయాబెటీక్ ఉంటారు మరి ఎలా చెప్పాల్సి వస్తుంది ఎందుకంటే నేను నిన్న పేపర్లో చూశాను ఇండియాలో నూట ఇరవై ఐదు కోట్ల మంది జనాభా ఉన్నారని నరేంద్ర మోడీ గారు అసమానం అంటూ ఉంటారు మనది నూట కోట్ల జనాభా ఉన్న దేశమని ఆయన గొప్పగా అది ఒక అడ్వాంటేజ్గా చెప్తారు అది బరువు ఆయన అనరు అది మనకి అడ్వాంటేజ్ అన్నట్టుగా చెప్తారు దట్ ఈస్ వెరీ గ్రేట్ బట్ అట్ ది సేమ్ టైం ఆ నూట కోట్లలో డెబ్బై కోట్ల ఇరవై లక్షలు అంటే ఖచ్చితంగా లెక్కేసారన్నమాట డెబ్బై కోట్ల ఇరవై లక్షల మందికి డైబెటీస్ ఆర్ ప్రీ డైబిటీస్ ఉంది డెబ్బై ఏడు కోట్ల ఇరవై లక్షల మంది డైబెటీస్ అంటే ప్రపంచంలో ఎవరు చూసినా డైబెటీస్ రీసెర్చి చేస్తున్నారు ఈ మంచి కాలంలో ఎందుకంటే ఇది పెద్ద మార్కెట్ ఇది ఆ డైబెటీస్ కారణం ఏమిటో తెలుసు మనం తినే అన్నం తెల్లని అన్నం ఏదైతే తింటున్నామో అది మొట్టమొదటి కారణం డైబిటీస్కి ఫస్ట్ ఫార్ మోస్ట్ కాజ్ ఇక సెకండ్ స్వీట్లు ఎక్కడ చూసినా స్వీట్ షాపులే మీకు ఏదైనా పచారీ సామాను కొనుక్కోవాలంటే షాపు కనపడదు కానీ స్వీట్ షాపులు మాత్రం సమృద్ధిగా గల్లీ గల్లీమే కనపడతాయి సరే ఇంకా పెద్ద పెద్ద స్వీట్ షాపులు లోక చెందిన స్వీట్ షాపులు ఇక్కడి అమెరికా కూడా కొని పట్టుకుపోతూ ఉంటారు ఈ షాప్ అని ఆ షాప్ అని శుద్ధమైన నేతి మిఠాయిలని ఇదని ఓ ఎన్నెన్నో స్వీట్ షాపులు ఈ రెండు ఫుడ్ హ్యాబిట్స్లో స్వీట్స్ ఎక్కువగా ఉండడము తెల్లని అన్నము తిరుగుతా ఈ రెండు కారణంగా వ్యాధులు ప్రబలుతున్నమాట యథార్థం ఆ పెళ్లి పందిట్లో ఏముంటాయండి బసే టేబుల్ మీద ఏముంటాయి ఈ రెండే ఉంటాయి రెండు మూడు స్వీట్లు కూడా పెడతారు రైసు బిర్యానీ ఏ ఎటు రైసే మహామోహానికి దృష్టాంతంగా చెప్పుకోవచ్చు అది మహామోహము అంటే గ్రాండ్ ఇూషన్ మహామోహం ఏదో పాపం ఒక యంగ్ మ్యాన్ ఒక అమ్మాయిని పెళ్ళాడుతుంటే వెళ్ళి నాలుగు నక్షత్రం వేసేసి లేచక్క అందరూ వెళ్ళక్కర్లేదు కూడా ఎవడో పది మంది వెళ్ళి నాలుగు నక్షత్రాలు వేసి వచ్చేస్తే అయిపోయేదానికి వాళ్ళ సంసారం వాళ్ళు చూసుకుంటారు ఇంతమంది మొత్తం జనమంతా అక్కడికి వెళ్ళిపోయి వాట్ ఈస్ దట్ డేట్ డూయింగ్ అండ్ వై దే షుడ్ ఇన్వైట్ ఆల్ దిస్ వీల్ మహామోహానికి ఇదే దృష్టాంతం కంచి కామగొడి పెద్ద స్వామి వారు పెళ్ళిళ్ళు పేరుతోటి మీరు ఇంత ధనాన్ని దుర్వినియోగం చేసుకున్నారు పెళ్లికి పది మంది పట్టుమని పది మంది కంటే ఎవళ్ళు ఉండాల్సిన అవసరం లేదు అని చెప్పేవారే ఎనివే కాబట్టి సమాజం ఒక మహామోహంలో పడిపోతూ ఉంటుంది ఆ మహామోహం అనే మొసలి మన కాళ్ళు కూడా పట్టుకుంటుంది ఆ మహామోహం ఎలా ఉంటుందో తెలుసునండి చాలా అందంగా ఉంటుంది చాలా ఆకర్షణీయంగా విలాసతో ఉంటుంది గొప్ప విలాస కూడా దానికి సో సవిలాస మహామోహ గ్రాహ గ్రాసైక కర్మ అని సో వాట్ ఈస్ ది విలాస చూద్దాం ఇక్కడ టీకాకారుడు ఉన్నాడు కదండి టీకా గురువు నా గురు ఆయన ఏమన్నా మనకి సలహా చెప్తడము చూద్దాం సవిలాస విలాస కార్యవర్గ వస్తుంది ఇది సవ్య సహా ఏవంగీతో ఇదో మహామోహ మూలాజ్ఞానం ఆయన ఇంకో దూరంలో పోయారు ఆయన మంచిది అలా కూడా చెప్పచ్చు సో అంటే మీరు ఒక భ్రమ మీకు కలిగితే ఆ భ్రమని బట్టి వంద కష్టాలు దాని వెంట పరుగులు చూస్తూ ఉంటాయి ఇప్పుడు ఒకడు నడిచి వెళ్తారు ఇద్దరు ముగ్గురు నడిచి వెళుతున్నారు వెళ్తుంటే అక్కడ తాడుంది కొంచెం చీకటిగా కూడా ఉంది మసక చీకటి ఆ తాడును చూసి ఇద్దరు ఒక తాడును చూసి ముగ్గురు కూడా పాము అనుకున్నారు అది అది మోహం పాము అనుకోగానే కోసం పరిగెత్తాడు ఒకడు దాన్ని విలాస అంటారు ఆ మోహం నుంచి వచ్చిన విలాస కదా సవిలాస మహామోహ విలాసతో కూడిన మోహం ముందు పాము త్రాడుని త్రాడని తెలుసుకోకుండా పాము అని భ్రమపడడం మోహమైతే ఆ మోహం వెనకాల పరుగులు తీస్తూ ఇటు తిరిగి ఇటు పరిగెత్తే అటు పరిగెత్తే దాని మీద ఏదో చేసే ప్రయత్నం ఉన్నదే అది విలాస మోహం యొక్క విలాస సో ఒకడు లాటీ కోసం పరిగెత్తాడు అదొక విలాస ఇంకొకడు పాము మంత్రాన్ని పఠించడం ప్రారంభించాడు అది ఇంకో విలాస పామంత్రం ఎందుకంటే అక్కడ పాము ఉన్న చోట పాము మంత్రం కానీ తాడు దగ్గర పాము మంత్రం అనవసరం కదా మంత్రం వచ్చు కాబట్టి ప్రతిదానికి మంత్రాన్ని అలా చెప్పేస్తూ ఉంటే ఈ మంత్రాల మీద వ్యతిరేకం ఉన్నవాళ్ళు వాళ్ళు ఏదో ఉంటారు మంత్రాలకి చింతకాయలు రాలంటారు దానికి రెండు సమాధానాలు ఉన్నాయి మంత్రాలకి చింతకాయలు రాలవు ఎందుకంటే చింతకాయలు రాలి మంత్రాలు లేవు ఏమండి నెంబర్ వన్ కాదండి ఒక ఇడియమాటిక్ యూసేజ్ అంటే మెటఫాటికల్ యూసేజ్ మంత్రాలకి చింతకాయలు రాలతాయి చింతకాయలు రావడం అంటే మీ అభిప్రాయం చింత చుట్టూ కాయలు రావడం కాదుగా మంత్రమునకు ఒక యోగ్యమైన ప్రయోజనం ఉంటా అని కదా అర్థం ఉంది కాబట్టి మంత్రాలకి చింతకాయలు రాలతాయి సో కాబట్టి కాదు సందర్భం ఉండాలి కనుక ఆ పాము అని భ్రమపడి అప్పుడు మంత్రం చెప్తే అది తెలివి తక్కువ అది కూడా విలాసే ఇంకొకడు అనుకున్నాడు ఇది ఒక మాలా అనుకున్నాడు పాముని కాకుండా మాల అనుకున్నాడు దాని మీద వాడింకేదో ఆలోచనల్లో పడ్డాడు అది కూడా విలాసే సో ఈ రక ఈ రకంగా మోహము మోహము చుట్టూ అల్లుకుని ఉన్నటువంటి కర్మలు చేసే పనులు మొదలైనవి ఇవన్నీ కలుపుకుని ఇది ఒక మహామోహం సమాజమంతా విస్తరించి ఉంటుంది ఒక మహామోహం ఈ మహామోహం అనే మొసలి పట్టుకుంటుంది ప్రతివాడిని కొట్టుకుంటుంది అయితే ఎవడైతే ఆ శంకరానంద గురుదేవుల పాదములకు వెళ్ళి దండం పెడతాడో ఆయన పాదములు చేసే మొట్టమొదటి పని ఏమిటంటే ఆ మొసలిని మింగిపారుస్తాయి అంటే ఈ మహామోహము యొక్క ప్రభావం ఈ గురుపాదములను ఆశ్చయించిన వాళ్ళకి ఉండదు అనే అభిప్రాయం సరిపడిందండి ఇప్పుడు అర్థం చెప్పేద్దాము సవిలాస మహామోహగ్రాహగ్రాసైక కర్మణే సవిలాస విలాసలతో కూడిన మహామోహ మహామోహమనే గ్రాహ మొసలిని గ్రాసా మృంగివేయుట అనే ఏక కర్మణే ఒకే ఒక పనిని చేస్తూ ఉండే శ్రీశంకరానంద గురు పాదాంబు జన్మనే శ్రీ శంకరానంద గురుదేవుల యొక్క పద్మముల వంటి పద్మము వంటి పాదము కొరకు ఏకవచనం చెప్పాను ఎందుకంటే ఏకవచనం ఉంది కదా పాదము కొరకు నమ నమస్కారము అక్కడ ఎకవచన ఉన్నా రెండు పాద అయ్యా మీ పాదానికి నమస్కారము అంటే మీ పాదాలకు నమస్కారం అనే అర్థం ఓకే చాలా సరళంగా ఉందండి శ్లోకం ఇప్పుడు తేలిగ్గా ఇప్పుడు చెప్తుంటే మీకు అర్థమైపోతుంది ఒకసారి నమ శ్రీ శంకరానంద గురు పాదాంబుజన్మనే समहानोह्राहग्रासकर्मणे तत्दाबुद्वन्वसेसेवा निर्मलचेतसा వివేక విధీయ పదక్షద తురుహద్వన్వసేవా నిర్మలచేత సుఖబోధా తిక అయ విధీయతే అయం వివేక విధీయతే ఈ వివేకము బోధించబడుచున్నది ఇప్పుడు విధి అంటే కర్మ అయితే మ్యాండేటు జ్ఞానానికి మ్యాండేట్ ఉండదు జ్ఞానానికి తెలుపుడు చేయడమే ఉంటుంది సో కనుక విధీయతే అంటే బోధ్యతే అని అర్థం ఈ వివేకము బోధింపబడుచున్నది ఆయన నేనని అనరు వాళ్ళ ప్యాసివాయిస్ అంటారు పేర్లు అలా పెట్టేసుకుని నేను ఎంత పని చేస్తున్నాను అంత పని చేస్తున్నానని అనరు మహాత్ములు అలా అనరు కాబట్టి అయం బోధ విధీయతే ఈ అయం వివేక విధీయతే ఈ వివేకాన్ని ఈ వివేకము బోధింపబడుతున్నది ఈ వివేకము ఈ చాప్టర్లు మొదలుపెట్టి ఐదు చాప్టర్ల వివేకం బోధిస్తారని అంతా వివేకమే వివేకములో రెండు అంశాలు ఉంటాయని మనం చేశాను ఒకటి అసత్యమును లేక అనాత్మను అనాత్మగా ఎరుగుట రెండు ఆత్మను అనాత్మను కలగాపులగము చేయకుండా రెండు కలిసే ఉంటాయి ఇంటర్ రిలేటెడే బట్ స్టిల్ రెండింటి కింద చెప్పాం ఇంత మనం చేస్తే ఆత్మస్వరూపం తనంత తానే సాక్షాత్కరిస్తుంది తానే ఆత్మస్వరూపుడే ఉన్నాడు మనిషి తానే ఆత్మస్వరూపుడే ఉంటాడని ఇప్పుడు అజ్ఞానం అనే మోహం ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఒకడు ఉన్నాడు నేను చాలా భయపడిపోతున్నానండి చాలా భయం భయంగా ఉంది ఈ భయానికి పొలగించే ఉపాయం ఏదైనా చెప్పండి అని నన్ను అడిగాడు నేనన్నాను ఇలాగా కూర్చోం నిటారుగా కూర్చోం నిండా గాలి పీలిచి గాలి విడిచిపెట్టేప్పుడు ఓంకారాన్ని నువ్వు జపం ఓంకారాన్ని భావన చేయి చేయ ఇలా గాలి పీల్చడం అని గాలిని విడిచిపెట్టడం యూ డూ దాట్ ఓకే మళ్ళీ చేయి మళ్ళీ చేయి అలా పది నిమిషాలు చేయి ఇప్పుడు చెప్పు భయం ఏమైంది ఇంకా భయం ఇంకా ఉందా భయం అయితే మళ్ళీ కూర్చో మళ్ళీ చేయి ఇదే చేస్తూ ఉండవు నాలుగు రోజులు చేయి ఆ తర్వాత నీ భయం సంగతి నేను ఈ లోపల దాని గురించి ఆలోచించి ఆ వివరాలన్నీ నేను సరిచేసి పెడతాను నాలుగు రోజుల తర్వాత కనపడు నాలుగు రోజుల తర్వాత మనం రమ్మంటారు కదా ఏడు నీ భయం అనేది చాలా మట్టికి తగ్గిపోయింది అలాగే ఉంటుంది మోహం అనే మొసలి అక్కడ దాని కత్తులు కటార్లు పెట్టి దాన్ని ఏం చంపక్కర్లా మోహం సో విష్ణువు చక్రంతో చంపేటంటే చక్రం కాలచక్రం అది కాబట్టి ఆ మోహం అనే అంటే అజ్ఞానం చేత మనం దుఃఖిస్తూ ఉంటాం దుఃఖానికి హేతువు అజ్ఞానమే ఆ జ్ఞానాన్ని తొలగించాలి అంటే వివేకమే సరిపడుతుంది వివేకం తప్ప మరొకటి ఏమీ అక్కగా ఆత్మస్వరూపం మీ అంతట మీకే అనుభవానికి వస్తుంది వివేకమే కాబట్టి అయం వివేక విధీయతే దీని యొక్క వివేకము తత్వస్య వివేక తత్వాన్ని వివేకం చేయాలి ఇప్పుడు ఇది కొండ ఇది నే చదును నేల ఇది గోయి అని ఇలా ఏవో పది పేర్లు చెప్తాడు చూడమ్మా అవన్నీ మంచిదే కానీ వాటన్నిటి ఒకే పృథ్వి గలదు అన్నది వివేకం ఇది కొండ ఇది బాణ ఇది మూకుడు ఇది పెడత అని పది పేర్లు చెప్తాడు నామరూపాలు అంటారు వీటిని పేర్లు చెప్తాడు చూడు తమ్ముడు ఇవన్నీ బాగానే ఉన్నాయి కానీ వీటన్నిటి ఎందు ఒకే మట్టి గలదు అని తెలుసుకో అని చెప్పాలి అయితే అయితే ఆ దృష్టాంతం దానికి ప్రాక్టికల్ ఇంప్లికేషన్ ఉండదు ఆ దృష్టాంతానికి ప్రాక్టికల్ ఇంప్లికేషన్ ఉన్న దృష్టాంతం ఒకటి ఉండేది అదేమిటంటే ఇప్పుడు అమ్మాయి నాకేమో వినక్లస్ కావాలి లేకపోతే నాకేమో కంకణములు కావాలి అని అంటూ ఉందనుకోండి ఓకే నీకేం కావాలనే చెప్తాను వెళ్ళరా అని తీసుకెళ్ళి ఎన్ని ఆభరణాలు ఉన్నాయో చూసుకున్నారా అని చూసిన రకాల ఆభరణాలు ఉన్నాయి ముప్పై రకాలు ఉన్నాయి ఇవన్నీ బంగారం తప్ప మరేమీ కాదు నువ్వు అది మనసుకి తెచ్చుకో నువ్వు నెక్లెస్ అంటున్నావు తప్ప ఇప్పుడు బంగారానికి నెక్లెస్కి ఏమీ సంబంధం లేదు ఎందుకని నెక్లెస్ అంటే అర్థం ఏంటి నెక్ అంటే మెడ లేస్ అంటే చుట్టూ పెట్టేది అది మెడకి మెడకి చుట్టేది అర్థం మీరు ఆభరణం పేరు ఏదైనా తీసుకోండి ఆభరణం పేరులో మీకు మనిషి దేహావయవాలు ఉంటాయా బంగారానికి సంబంధించింది ఏదైనా ఉంటుందా మీరు చెప్పండి నాకు ముక్కు పూడక దాంట్లో బంగారం ఏమైనా ఉందా ముక్కు పూడక కర్ణాభరణము దాంట్లో బంగారం ఏముంది బంగారానికి సంబంధించి ఉందా చెవి చెవికి అహంకారము చూడమణి దాంట్లో బంగారం మాట ఏముంది వడ్డానము ప్రకృతి వికృతి ప్రకృతి ఓఢ్యానము సంస్కృతంలో ప్రకృతి వికృతి ఎవరైనా చదివంటారు వీరు ఓఢ్యానము ఓఢ్యాణము వడ్డాణము వడ్డానము అంటే అది దేహావయవానికి సంబంధించి స్త్రీ యొక్క నడుము భాగానికి సంబంధించినటువంటి పదం అది దాంట్లో బంగారం మాట ఏముండదు బంగారం దగ్గరికి వెళ్ళి బంగారమా నువ్వు ఎప్పుడైనా వడ్డానమని నెక్లెస్ని విన్నావా అంటే నాకు అవేమీ తెలియవని చెప్తుంది మనం సో ఈ వివేకం చూడు అమ్మా నువ్వు ఇవన్నీ ఆభరణాలను ఉరికే నామరూపాలు మనిషి మస్తిష్కం నుంచి కల్పితములు తప్ప వాస్తవంలో బంగారం తప్ప లేదు నీ ఆకర్షణ దేని మీద ఆభరణం మీద బంగారం మీద ఆలోచించుకో ఆకర్షణ ఎప్పుడు బంగారం మీద ఉండదు ఆభరణం మీద ఉంటుంది కాబట్టి చూడు ఏదైనా ఒక చిన్న ఆభరణం తీసి మెడలో వేసుకో సరిపెట్టేసే దాంతో సరిపెట్టే సరిపడుతుంది ఇంకెంతకంటే ఎందుకంటే మనకి బంగారం కావాలి కానీ ఆభరణం అనవసరం అని మీరు చెప్పారనుకోండి ఆ అమ్మాయి బుద్ధిమంతుల విందనుకోండి అప్పుడు ఏమవుతుంది వివేకం వచ్చేసినట్ట లేనట్ట అమెరికాలో పెద్ద కంపెనీకి సీఈఓ కామె కోకా కంపెనీకో దేనికో పెద్ద కంపెనీ సిఈఓ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు నెలయ్యేపటికి లక్ష డాలర్లో లేకపోతే ఇంకా ఎక్కువ తక్కువ ఏదో మొత్తానికి అలా ఉంటాయి వాళ్ళ జీతాలు ఆమెను ఒకసారి చూసి అదృష్టం నాకు కలిగింది ఒకసారి ఆవిడ చూసి ఎక్కడ వద్దట ఆవిడ మెడలో సన్నటి గొలుసు ఒకటి వేసుకుంది అంతే ఆభరణం ఇంకేం లేదు ఎందుకంటే ఈ బంగారం ఇలా పెట్టుకుంటూ ఉండడం మళ్ళీ దా దాచుతూ ఉండడం దానికోసం మళ్ళీ సేఫ్ స్టోరేజీ ఈ న్యూసెన్స్ అంతా ఆవిడ పెట్టుకుందనుకోండి అంతటి విజ్ఞానాన్ని అంతటి ఉన్నత స్థానాన్ని చేరుకోగలిగేది ఆవిడ మరి చేరుకోలేకపోయాయి కాబట్టి ఏదో మెడలో ఉండాలి కాబట్టి ఏదో వివాహితకి మెడలో ఏదో ఉండాలి కాబట్టి చిన్న గొలుసులాగా ఏదో చిన్న లాకెట్ ఏదో పెట్టుకున్నాడు అంతే నో మోర్ గోల్డ్ సో వివేకం అనేది అంత ప్రాక్టికల్ ఇంప్లికేషన్స్ ఉంటాయి వివేకం లాల్ శాస్త్రి గారు మన భారతదేశం మీద పాకిస్తాన్ దాండా యాత్ర చేసినప్పుడు ఆర్థిక పరిస్థితి కుదుటపరవడం కోసం ఆయన ధనాన్ని బంగారాన్ని ఇవ్వండి అని ఆయన రాజమండ్రి కూడా వచ్చారు ఆయన ఎక్కడ వెళ్తే జీపు నిండా పట్టనంత ఆభరణాలని అందరూ ఇచ్చేసేవారు ఆయన ఎంత ఎంత బంగారం వచ్చిందంటే ప్రభుత్వానికి ఎందుకంటే ప్రభుత్వం దాన్ని బంగారం దృష్టితో చూస్తుంది మనం ఆభరణములనే దృష్టితో చూస్తాం ఈ ఆభరణ దృష్టిని మీరు పక్కన పెట్టగలిగితే బంగారం అనే దృష్టితో దాన్ని చూడగలిగితే అక్కడికక్కడే తత్వము నామరూపాలు తేడా తెలిసిపోతుంది తత్వం మీద ఆకర్షణ ఉండదు నామరూపాల మీదే ఆకర్షణ ఉంటుంది చూడండి ఎంత ప్రాక్టికల్ ఇంప్లికేషన్ ఉన్నటువంటి వివేకము సో ఇదే విధంగా మనిషి జీవితంలో వివేకమునకు ఉన్న ప్రాముఖ్యము ఎంతటిదో చెప్ప శక్తి ప్రతి సందర్భంలోనూ ఆ తత్వమును వివే నామరూపముల నుండి తత్వమును విడదీసి చూచుత ప్రతి సందర్భంలో ఇప్పుడు మీ మనస్సుకి ఏదైనా భయం వచ్చిందనుకోండి తత్వమును నామరూపముల నుండి విడదీయుట అంతే మీరు చేయాల్సింది తత్వమును నామరూపముల నుండి విడదీయుట అది అదే దాన్ని వివేకము అటువంటి వివేకాన్ని బోధించాలంటారా అక్కర్లేదంటారా నేను అనుకోకుండా టీవీ చూశానుకున్నాను చూస్తే ఒక ఆయన శుద్ధ అంధవిశ్వాసాన్ని ఆయన ప్రవచిస్తున్నారు అరగంట కార్యక్రమము అంధవిశ్వాసమే సూపర్ స్టేషన్ ఏమిటంటే అడ్డాకుల అనో ఊరుంది హైవే మీద అడ్డాకుల అనే ఊరుంది ఆ ఊరు దగ్గర ఒక క్షుద్రదేవత ఉన్నది ఆ ఊళ్ళో వల్ల నేను చేయదు క్షుద్ర దేవత ఆ హైవే మీద వెళ్తున్న డ్రైవర్ని అలాగా కమ్మేస్తుంది ఆ క్షుద్ర దేవత కమ్మేసి యాక్సిడెంట్లు అయిపోతూ ఉంటాయి అందరు డ్రైవర్లకే అవ్వవు మళ్ళీ కొంతమంది డ్రైవర్లకే అవుతుంది అడ్డాహకుల దగ్గర క్షుద్రదేవత యాక్సిడెంట్ ఉదాహరణకి ఆయన ఈయన చెప్తున్న ఆయనకు కారు ఉంది చూడండి ఆయనకు కారు ఉంది అంటే మీరు బాగానే నడుస్తూ ఉన్నారు ఆ కారు డ్రైవర్ ఉన్నాడు ఉదాహరణకి నేను కూడా ఆయన చెప్తున్నారు నేను కూడా ఆ కారు ఎక్కి ఆ అడ్డాహకుల దగ్గర మీద వెళుతుంటే ఆ డ్రైవర్ ఇలా ఇలాగా ఏదో కళ్ళు ఇల్లా ఇల్లాగా వేయడము కొంత ఏమిటో అలా ఉన్నావేమిటో ఆయన అడిగి నా దగ్గర పదయాల నుంచి పనిచేస్తున్నాడు ఆ డ్రైవర్ అంటున్నాడు ఆయన ఏమిటో అలా ఉన్నావేమిటి అనేది ఏమిటో నుండి మగత అయిపోతుంది నాకు మగతగా ఉండము జాగ్రత్తగా ఉండవు ఓం ప్రసన్నాంజనేయ అనేదో ఆయన మంత్రం పఠించడము వాడ మగత తగ్గి నడవడము జరిగింది ఆ అడ్డాకులు వచ్చేప్పటికీ ఆ దేవత ఆ క్షుద్ర దేవత అలా కమ్మిస్తూ ఉంటుంది ఆ క్షుద్రశక్తి ఆ డ్రైవర్లకి ఆ స్టీరింగ్ పట్టుకోవడం చేతకుండా కాకుండా అయిపోతుంది ఎదోలా అయిపోతుంది That's why addhaakula is an accident prone spot. If you want to type in the highway, accident prone spot, אחers are saying that, Aldhaakula is not all about this, but this is true. They have K śudra shetti. That's it, and you said, perfectly case. How many cases I've obtained from the segunda picture of that Aldhaakula, overseas, which I've already got to get to the table, then it's not. పంచముఖి ఆంజనేయస్వామి దేవాలయాన్ని నేకర్తిస్తాను వై పంచముఖి వై నాట్ వన్ముఖి అంటే క్షుద్రదేవతకి మామూలు హనుమంతుడు పనికిరాడు ఆ పంచముఖి హనుమంతుడు కావాల్సి వచ్చాడా ఏమండి దిస్ ఈజ్ వాట్ హీస్ ఎస్ ఈస్ దిస్ ది ప్రోగ్రామ్ ఇదే ప్రోగ్రామ్ టీవీ ప్రోగ్రాం యొక్క లక్షణం ఇదా ఎంత దురదృష్టకరమైన వాతావరణం దీనికోసం మళ్ళీ ఒక పండిత వేషం పండిత భాష and uh, what you convey to people is mere superstition mahamoham kabadi accident prone spots untai akada turnings lo kani lekapothe u uh, uh, turn lo kani lekapothe uh, difficult to turn kani accident prone spots untai taruvatha turn lo chinapudu banking of the road cheyakapothe meeku speed ekku unda uh, banni bolta avuthundi లేకపోతే సడన్గా బ్లైండ్ స్పాట్స్ ఉంటాయి మనం ఇలా వెళ్తుంటే సడన్గా ట్రాక్టర్ వాడే కూడా వస్తాడు మనకు వాడు వస్తున్నాడని కూడా తెలియదు మీద పడేదాగా తెలియదు అలాంటి స్పాట్లు ఉంటాయి వాటిని గుర్తుపట్టి అక్కడ ప్రికాషనరీగా బోత్లోనే పెడతారు లైట్ వేదో పెడతారు అలా చేస్తారు ప్రపంచం కూడా యూరప్ అంతా అలా చేస్తారు అమెరికా అంతా అలా చేస్తారు ఇక్కడేమో పంచముఖే ఆంజనేయ స్వామి దేవాలయం కడితే మీకు యాక్సిడెంట్లు అవ్వని ఆయన అండము వీళ్ళందరూ విండము ఏమండి ఇదే పద్ధతి ఇదే మతం అంటే అలా ఉంటుందా మతం అంత అంధవిశ్వాసంతో ఉండడం అది సరేనా తప్పు కాదు ఇగో ఇలా ఉంటుంది తత్వస్య వివేక ఎప్పుడు కూడా యాక్సిడెంట్ ఏదైనా అయ్యి ఉండొచ్చు దానికి ఏవో హేతువు చూసుకోవాలి ప్రతి పుట్టిన ప్రతి మనిషి గిట్టక తప్పదనే ఒక హేతువు చూడాలి నేను ఓ ప్రొఫెసర్ గారు చెప్పారు నాకు ఆయన హాస్పిటల్కి వెళ్ళారు ద ప్రైమరీ కాజెస్ ఆఫ్ డెత్ ఆర్ అని ఒక పెద్ద బోర్డు ఉంది అక్కడ హాస్పిటల్స్లో ఇలాంటివివో పెడుతూ ఉంటారు కదా ఎడ్యుకేషన్స్ మెటీరియల్ పెడతారు వన్ కార్డియాక్ అరెస్ట్ టూ అలాగే వాళ్ళు ఐదు పెట్టారు ఈయన వాళ్ళని పిలిచి ఆ రోజు కూడా ఉంది రాసుకోండి అని చెప్పారు టేకింగ్ బర్త్ అని ఆయన వేదాంతం వింటూ ఉంటారు అమెరికాలో ఆయనే చెప్పారు నాకు మ్యాథమెటిక్స్ ప్రొఫెసర్ ఆయన టేకింగ్ హ్యావింగ్ టేకెన్ బర్త్ ఇది ఆరో కాసు కింద పెట్టుకోండి ఇది మొద ఆరో దాటిలో పెట్టినా సరే పర్వాలేదు లేకపోతే నెంబర్ వన్లో పెట్టినా కూడా అభ్యంతరం లేదు అని ఆయన వీళ్ళకి అలగి చెప్పారు కాబట్టి పుట్టినవాడు గిట్టక తప్పదు అక్కడ యాక్సిడెంట్ ప్రోన్ స్పాట్ అవ్వచ్చు పీపుల్ డు నాట్ పాప ఫాలో అవు దే రోడ్ రూల్స్ ప్రాపర్లే అవ్వచ్చు లేకపోతే లాంగ్ డిస్టెన్సెస్ సొంత కార్లలో వెళ్ళడం అనేటువంటి ఒక హ్యాబిట్ నాట్ ఎ వెరీ గుడ్ హ్యాబిట్ ఇన్ ది గివెన్ సిచ్యువేషన్ అలాంటి విభవం ఉండొచ్చు అలా ఆలోచించాలి తప్ప దాన్ని వివేకం పట్టుకోవాలి కానీ తత్వం పట్టుకోవాలి కానీ వివేకం పట్టుకోవాలి కానీ ఎవడో ఐదు వందల ఇస్తే నేనేమో పంచముఖి ఆంజనేయ స్వామి దేవాలయం కట్టిస్తానంటే ఇంకా ఆ రకంగా మీరు ఈ యాక్సిడెంట్ స్పాట్స్ అన్నింటిలోనూ పంచముఖి ఆంజనేయ స్వామి దేవాలయాలు కట్టుకుంటూ పోతే ఇట్ ఈజ్ ఎ వెరీ పిక్యులర్ స్టేట్ ఆఫ్ ఎఫ్ఐఆర్స్ ఇదంతా ఎందుకు చెప్పాను నేను అంటే తత్వస్య వివేక నామరూపముల నుండి తత్వాన్ని నిగ్గుదేల్చాల్సి ఉంది ఆ పని చేయాలి అందుకోసమని నేను ఈ ఈ వివేక ప్రకరణాన్ని నేను బోధిస్తున్నాను అని అంటున్నారు ఆయన విధీయతే అయితే చాలా వేదాంత గ్రంథాలు ఉన్నాయి మళ్ళీ ఈ గ్రంథం ఎందుకు అంటే సుఖబోధాయ ఇదో దాన్ని ఒత్తి పలకాలి సుఖబోధాయ అనకూడదు సుఖ బోధాయ కొత్తమన్నారు కదా ఇంకా అదే పనిగా బో కూడా వచ్చేయకూడదు ఓకే బో ఓలి బోలే పలకాలి ఓకే సుఖ బోధాయ సో తేలికగా తెలియటం కోసం అయితే ఎవరికి తేలికగా తెలుస్తుందో చూస్తున్నాండి వాళ్ళు హృదయము నిర్మలమై ఉండాలి పవిత్రమైన హృదయం కలిగిన వాళ్ళు ఉండాలి ఆ పవిత్రమైన హృదయం కూడా ఎలా వస్తుందంటే ఆ గురుదేవుల పాదములను మళ్ళీ పాదములు అనగానే పద్మముల వంటి అని పక్కన పెట్టుకుంటూ ఉండాలి పద్మముల వంటి పాదములను రెండింటినీ సేవించుట పాదములను సేవించుట అంటే పరవాళ్ళ దేశ శిష్యులు చేయకూడదు అది ఒక ఎక్స్ప్రెషన్ ఈ కాలు నీది ఆ కాలు నాది అని నా కాలు జోలికి రావు నువ్వు నేను నీ కాలు జోలికి రాను అంటూ ఆ రకంగా కాదు అభిప్రాయం అంటే గురువుదేవుల యొక్క చేసుకుంటూ వారి దగ్గర అధ్యయనం చేసి శాస్త్రాన్ని చెక్కబట్టిన వాళ్ళకి ఆ విధంగా పవిత్రమైన హృదయం గల వాళ్ళకి నేను చెప్పబోయే ఈ వివేకము చక్కగా తేలికగా తెలుస్తుంది అందుకోసం ఈ వివేకాన్ని ప్రారంభం చేస్తున్నాము తెలిసిందండి శ్లోకం అర్థం చెప్దాం తత్పాదాంబు రహద్వంద్వ సేవా త ఆ గురువు యొక్క పాదాంబుహద్వన్ పాదాంబు రహద్వన్ల పద్మముల వంటి పాదముల జంట యొక్క సేవా సేవించుతచే నిర్మల పవిత్రమైన చేతసామి హృదయముగలవారలకు య తేలికగా తెలియుట కొటకై అయం ఈ తత్వస్యా తత్వము యొక్క వివేక వివేకము విధీయతే బోధింపబడుచున్నది తెలిసిందండి శ్లోకం తత్పాదాంబురుహద్వన్వ సేవా నిర్మలచేత సుఖబోధాయ తేకోయం విధీయ పూర్ణమిదం పూర్ణా పూర్ణము దశ్యేర్ణశమాయ పూర్ణమెవశిష్యే శాంతి హరి హరిశత శ్రీకృష్ణాత్మనమస్ ఇది కట్టేసేయండి ఇవి కట్టేస్తే రెండు మాటలు చెప్పేస్తాను వెళ్ళిపోతుంది